ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణానామాలయ భగవత్పాదశంకరం లోకశంకరం ఓ మనసి ప్రతిష్టిత మనో మే మనసి ప్రతిష్టిత ఆవిరాధీ వేదస్ మనిస్క ప్రాసీ అనయే భోరాత్రం సందా రత్యామి సత్యం ఓ శాంతిశాన్ని శాంతి పురుషేహ వా అయమా అదే ఇప్పుడు ఆత్మస్వరూపము ప్రమాణమునకు గోచరమయ్యేది కాదు ఇదో వాచో నివర్తింటే అంటే శబ్ద ప్రమాణం పోయింది అవన్నీ శబ్ద ప్రమాణం అంటే వాగ్ రూపంగా ఉంటుంది అదే ఆ పరమాత్మను నిరూపించలేదు అప్రాత్మ్య మనసా సహా అనుమాన ప్రమాణం పోయింది ప్రత్యక్షం కూడా పోయింది ఇంకేం మీరుంది అంచేతనే కో అర్ధ లేదా ఎవడదాన్ని తెలుసున్నవాడు ఎవడండి డైరెక్ట్గా తెలుసున్నవాడు ఎవడండి మనగాడు ఇహ ప్రవోచ ప్రవోచత అంటే ప్రవక్తి అని అర్థం అందరినీ లట్టుగా మార్చుకోవాలి దానిని వివరించి చెప్ప చెప్పేవాడు ఎవడు లేడు అది కఠోపనిషత్తులో ఉంటాం ఓకే బ్రహ్మక్షత్రంచ ఉభయ భవత ఓదన మృత్యుర్యస్యోపసేచనం ఇథ వేద ఎత్ర సహ అన అలాంటిది దీన్ని పోలినదే అదో మంత్రం కూడా గలదు అటువంటి పరమాత్మ స్వరూపము ఈ అది ప్రమాణ గోచరము కాదు ఇంతవరకు చూసాము మరైతే ఆ మాట అలాగొచ్చింది సమ ఆత్మా ఇది విద్యా అనే మాట ఆ పరమాత్మ నా నా స్వరూపమే అని తెలుసుకోవాలి అని ఒక మాట అది ఎలా దిగుతుంది తెలియబడదు అంటో మళ్ళీ తెలుసుకోవాలంటే ఎక్కడ దిగుతుంది సో కథం తస్య సమ ఆత్మ ఇది వేదనం వేదనం అంటే తెలుగులో వేదనం కాదండి తెలుగులో వేదనం అంటే దుఃఖం ఇంతకు ముందు ఒక కోటి ఇచ్చారు ఆయన అదేంటంటే సమ ఆత్మేకి విద్యాత్ అని ఒక కోటు ఉన్నది అది నా స్వరూపమే ఆ అని తెలుసుకోవాలి సమ ఆత్మ అయితేనేది ఆరణ్యకం మూడు అని ఇచ్చారు మరి ఇది అది తెలియబడేది కాదని కదా అటువంటి ఆత్మస్వరూపాది నా యొక్క ఆత్మ అది నా ఆత్మ అని తెలుసుకును అనో తెలుసుకోవాలి అనో అరణ్యకంలో వర్ణించినారు అది ఎట్లు పొసగును అని ప్రశ్న బ్రూహీ కైన ప్రకారేణ సమహం సమ ఆత్మ ఇది విద్యా పూర్వపక్షం అడుగుతున్నాడు అదే ప్రశ్న అడిగేవాడు అడుగుతున్నాడు ప్రక్షకుడు అడుగుతున్నాడు పూర్వపక్షాన్ని అక్కర్లేదు చెప్పండి మరైతే నాకు సమా ఆత్మ ఇది విద్యా అని ఆరంజంలో చెప్పారు అది ఆ నా స్వరూపమే అని నేను తెలుసుకోవాలి ఆ పరమాత్మ నా స్వరూపమే అని నేను తెలుసుకోవాలి అని శృతి చెప్తోంది అని నేను తెలుసుకోవాలి అది తెలియబడేది కాదని మీరేమో అంతలాగా ఢంకా బజాయించి చెప్పేస్తుంటే ఇంకా మరి ఎలా తెలుసుకోవాలో చెప్పండి ఏ ప్రకారంగా తెలుసుకోవాలి దానికి ఇప్పుడే అత్ర ఆఖ్యాయికా మాచక్షతే ఈ విషయమై ఈ విషయమై అంటే ఇది ఒక ప్యారాడాక్స్ ఆత్మ తెలియబడేది కాదు ఆత్మను తెలుసుకోవాలి అనేది పేరాడాక్స్ ఒకటి మనకి వేదాంతంలో కనపడుతుంది దీని విషయమై ఒక కథని చెప్తారు దానికి రిప్లై ఈ ప్రశ్నకి సమాధానంగా ఓ కథని చెప్తారు కశ్చిత్ కిల మనుష్య ఎలా అంటే ఒక అనొకప్పుడు అనగనగనగనగా ఓ మనిషి ఉంది కూడా ముగ్ధ మూర్ఖుడు ఏమీ తెలియదు మోహ ముహు నుంచి వచ్చింది ముగ్ధహ మూర్ఖుడు హో ధాహ పోయి హో ఘాహ వస్తుంది కొన్నింటికి జనరల్ రూల్ దాదేర్ధతోర్ ధహ ఎక్సెప్షను కొన్నింటికి అది కూడా ఉంటుంది ఇవన్నీ అపోవాలి హో సో అలా గా అలా వచ్చింది ముహ్ ముగు అవుతుంది తర్వాత చర్ప వచ్చి ముగ్గు అవుతుంది ఈ భాష నీకు ఏమన్నా తెలుసా ఇప్పుడు నేను మాట్లాడిన భాష తెలుసు కూడా మోహమును పొందినవాడు సుష్ట అంటే మొద్దులో కూడా ఉన్నాడు తెలుగులో మొద్దు ముగ్ధ ముగ్ధుడు ముద్దు ప్రకృతి ప్రకృతి సో అలాంటి వాడువాడు తెలియని వాడు ఏం కదా కై్చిదు కస్చిత్ అపరాధే సతి భిక్వాం మాసి మనుష్య ఇది వాడు తప్పు చేశాడు కస్మశ్చిత్ అపరాధే అపరాధం పాపం కాదు పాపం ఉండకూడదు ఏదో తప్పు చేశాడు చిన్న తప్పు చేశాడు చేస్తే అప్పుడు జనాలకు విసిగెత్తి వాడిని కొందరు అన్నారు అదే ఛీ నీకు నింద ఎదు కాక పాం ధిక్ సంస్కృతంలో చీ అన్నాన్ని ధిక్ అన్నారు కాదు అన్నారు అంటే వాడు ఏదో అపరాధం చేశాడు చేస్తే మనిషిగా కదా మనిషిగా పడతారు అలాగా నువ్వు మనిషిది కాదురా అని ఎవడో కోపడ్డాడు సముద్ధత ఆత్మనో మనుష్యత్వం ప్రత్యాయ కంచిదుపేత్యాహ బ్రవీతు భవాన్ కోహమస్మి అది డౌట్ నేను మనిషినా కాదా అని మనిషినేమో అని అనిపిస్తుంది కానీ కాదని వీళ్ళు అన్నారు కదా దాంతో ఎవడైనా ఒక పండితుడు లేదంటే తెలివైన వాడి దగ్గరికి వెళ్ళి వాడు కనుక నువ్వు మనిషివే అని ఖచ్చితంగా చెప్పినట్లయితే తనకు నమ్మకం కలుగుతుంది అంచేత ఒక తెలివైన వనిచే నమ్మకము కలిగి కలిగించ కలిగించకు ప్రత్యాయ జీతులు ప్రత్యేకంగా నమ్మకము ప్రత్యాయోగితం అటువంటి నమ్మకమును తనకు ఆయన కలిగిస్తాడు అనే ఉద్దేశంతో ఓ పెద్ద దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అడిగాడు ఆ పెద్ద మనిషి ఓ మనిషి అంటే అతనికి పాపం తన మీద తనకు నమ్మకం ఏర్పడుతుందనమాట అందుకోసం వెళ్ళి అడిగాడు ఏమని రవీతు భవాన్ ఓహమ స్మీతి అవును ఇంత మూర్ఖులు ఉంటారా లోకంలో ఉంటే ఉంటారు ఉంటారు ఎందుకుండరు ఉంటారు ముగ్ధత అలాంటి వాళ్ళు ఇప్పుడు మీకు ఈ హాస్యనటులు ఇలాంటి మోహాన్ని కొంత వాళ్ళు లోకంలో ముగ్ధులు అప్పుడప్పుడు కనపడతారు కూడా నిజంగా ముగ్ధులుగానే ఉంటారు వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి మనం ఏదైనా చెప్పేప్పుడు కాన్షస్గా చెప్పాలి లేకపోతే వాళ్ళు దాన్ని తీసుకుని దాని స్పిరిట్ తీసుకోకుండా లిటరల్గా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి ముగ్ధులు ఉంటారు కాబట్టి లోకంలో అన్ని క్యాటర్ అన్ని క్యారెక్టర్స్ ఉంటారు అటువంటి క్యారెక్టర్ ఇన మీద తనకే అపనమ్మకం కలిగింది ఎందుకంటే ఎవరినైనా పెద్ద మనిషి కనుక మళ్ళీ తను మనుషుల్ అనేటువంటి ఒక విశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది అందుకోసం వెళ్ళి అడిగాడు నేను ఎవరో చెప్పండి సతస్య ముగ్ధతాం జ్ఞావాడు మూర్ఖుడనే సంగతి ఆయనకి తెలిసిపోయి ఇప్పుడు దేవుడికి వెంట్రుకలు ఉంటాయని అడిగాడు అనుకోండి వాడికి ఏం సమాధానం చెప్తారు మీరు మీరు డైరెక్ట్ చెప్లై అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి మీరు మళ్ళీ క్లాసుకి వస్తూ మీకు దేవుడి గురించి క్రమంగా చెప్తాను అప్పుడు మనం ఈ ప్రశ్నకు కూడా సమాధానం తొందరలోనే వస్తుంది మీరు కొంచెం ఊపిరిపట్టండి అని క్లాసుకి రమ్మని చెప్తారు అంతకండి నేను చెప్తారు అలాగే వీడు రెండు కాళ్ళతో నడిచి వచ్చేసి నోటితో మాట్లాడుతూ నేను మనిషిలో ఉన్నా చెప్పండి అంటే వాడికి ఏం చెప్తారు వెంటనే కాబట్టి ఆచార్యుడికి సమస్య అర్థమైంది వీడు ముగ్ధుడు అంటే మొడ్డు బండబ్బాయ్ అని తెలుసుకుని ఆయన ఏం చేశారంటే సరేనమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చి కొంత శుశ్రూష చేయి నీకు నేను క్రమంగా బోధిస్తాను అని చెప్పండి నీ ప్రశ్నకి సమాధానం వస్తుంది కావరాధ్యాత్మభావమపోహత్వం అమనుష్యత్యవ ఉపరమ ఆయన క్రమంగా బోధించారు వీటికి ఇలాగా చూడు చెట్టున్నది చెట్టు తెలుసా నీకు ఆ తెలుసు ఇప్పుడు నువ్వు ఆలోచించు ఆలోచించి నాకు చెప్పు నేను చెట్టు అని నువ్వు అనుకోవడానికి అవకాశం ఉన్నదా అంటే వాడు ఆలోచించాడు నేను చెట్టు అవుతారా కాదేమోనండి ఎందుకని ఎందుకంటే నేను ఇటువంటి తిరుగుతున్నా కదా చెట్టు ఇటు తిరగదేమో కాబట్టి నేను తిరగదు కదా నేను చెట్టు కాదేమో అన్నా మంచిది బుద్ధిమంతుడివి నువ్వు చెట్టు కావు ఓకే ఆది శబ్దం చేత ఎలా నువ్వు కుక్క అవుతావేమో చూస్తావు కుక్కం అవుతావా అంటే వాడికి నిజంగానేమో కుక్కను ఏంటంటే కుక్క అని తిక్కిన వాళ్ళు కూడా కుక్క అని ఆలోచించాడు ఆలోచించి అవును కుక్క నాలుగు కాళ్ళ నడుస్తుంది నాకు నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి అని ఏదో మొత్తానికి ఒక లాజిక్ పెట్టుకుని ఏమో నుండి నాకైతే నేను కుక్కను అని అనిపించుతా నేను అని ఈ విధంగా ఏ ఏ విధంగా వాడికి శంక కలిగే అవకాశం ఉన్నదో తనను గురించి ఆ శంకలనున్నిటినీ తొలగించి త్రోచిచ్చి అపోహ అప్పుడు ఫైనల్గా ఏం చెప్పాడో తెలుసిన నీవు మనుష్య భిన్నుడవు కాదు ఆ అంటే భిన్నానర్థం నయ్కి నీ అంటారు నయ్కి నిషేధము సాదృశ్యము భేదము అప్పము అని అన్ని నాలుగు అర్థాలు అయితే గుర్తొచ్చాయి వాడు పెరుగు దిన్నెలో చూసి పెరుగు లేదండి అంటాడు ది నా అంటాడు అంటే ది చాలా తక్కువ ఉందని అర్థం పెరిగినిన్నెలో చూసి అంటున్నాడు కదా చాలా తక్కువ ఉందని అర్థం అందుకని అక్కడ జంచాడు ఉంటే అదిగో లేదన్నా ఏంటంటే మీరు తప్పు పట్టకూడదు అలాగా అలాగే తర్వాత అయం అబ్రాహ్మణ వీడు బ్రాహ్మణుడు కాదు అంటే వీడు ఏది కాదని కాదు నిషేధం కాదు అదే నాయం సర్పహలాంటిది కాదు ఏది కాదని కాదు అక్కడ వీడు బ్రాహ్మణ భిన్నుడు అనశ్వ అంటే ఎవరిని ప్రయాణం చేయాలి గురం అయితే ప్రయాణం చేస్తాను గుర్రం గుటర్దండి అనస్ట్ అనేక ఇచ్చా గుర్రం అసలు గుర్రం కాని ఉందో ఒకటే ఎక్కువ ఏదో ఇద్దో గానిదో ఏదో అవుతుంది దాని మీద అంటే భిన్నము అర్థం నిషేధము కూడా ఉంటుంది నాయం సత్వహాన్నతో నిషేధమే సత్వం ఓకే రజ్జుహోనం సపరేట్గా చెప్పాలి మొత్తానికి ఇలాంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనుష్యార్థం ఏమిటంటే అమనుష్య అంటే మనుష్య భిన్నమైనది ఒక తత్వము మనుష్యుడు కానిది అది నీవు కావు అలా ఎందుకు చెప్పాడంటే అంతవరకు అంతా నిషేధముఖంగా చెప్పుకుంటూ వస్తున్నాడు నా స్థావర నా శునక అలా నిషేధంగా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు నా మనుష్య ఇది నా అక్కడ నిషేధాన్ని కొట్టిపారేసేదన్నమాట అప్పుడు అహం మనుష్య ఏవా అని రెండు నెగిటి రెండు స్లో కొంత ఎంఫోసిస్ కూడా వస్తుంది ఓకే నేను కుక్కను కాను నేను పిల్లిని కాను నేను చెట్టును కాను నేను మనుష్యులను కాను అనే మాటే లేదు అని వీడు తెలుసుకుంటా అని చెప్పాడు గురువు గారు చెప్పి ఆయన ఊరుకున్నాడు ఉపపదరాత్మ ఆయన పాఠం పూర్తయింది సతం ముగ్ధ ప్రత్యాహ అప్పుడు వీడు ముద్ధుడు కదా వీడు ముద్దు ఈ ముద్దు మళ్ళీ తిరిగి ఆయన్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు భవాన్ మాం బోధయతు ప్రవృత్తు అలా మీరు నాకు నా స్వరూపమును బోధిస్తానని మొదలుపెట్టారు ఏదో కొంత చెప్పుకుంటూ వచ్చారు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు నా శత్వం ఆ మనుష్య అని చెప్పి ఊరుకుండిపోయారు మీరు నా స్వరూపాన్ని బోధించండి అని అడిగాడు మరి ముగ్ధుడు అంటే అలాగే ఉంటాడు మీరు ఎందుకు బోధించకుండగా ఉండిపోయారు అని ఉంటాడు అని ఊరుకున్నాడు నిన్న ఏదో చిన్న సెషన్లో ఎవరోనన్నో ప్రశ్న అడిగాడు నేను దానికి బ్రీఫ్గా సమాధానం చెప్పి నెక్స్ట్ ప్రశ్న ఇంకొక ఆయన ప్రశ్న అడగడానికి లేచి నెలకొంటారా మీ ప్రశ్న అడగండి అని ఎంకరేజ్ చేశాను ఆయన అడుగుంటే ఈయన ఇంకేదో అడగబోయాడు పటోండి అని చెప్పి ఈయన ప్రశ్నకే సమాధానం ఇవ్వాలి ఎందుకంటే ఆయన ప్రశ్నకి ఆ కట్లో చేసి తెలీదేం కాదు అని దాని మీద ఇంకొకటి జరుగుతాడు దాని మీద ఆ లింకు ప్రశ్నలు తెలియజేయం కాదు ఆయన ఏదైనా కొన్ని రోజులు లేదా అంతా క్లాసుకు వస్తే సీట్లు అవుతుంది ఆయనకి అక్కడ గుర్తుపెట్టేసి స్పిరిట్ ఎక్కడికి వెళ్ళిందా అక్కడికి వెళ్ళిందని నేనేం చెప్తాను అని చేత ఐ హిమ్ షార్ట్ గేవ్ ఏ బ్రీఫ్ కట్ సిమ్ షార్ట్ అండ్ వన్ అనదర్ క్వశ్చన్ సో ఆ విధంగా ఆయనకు ఎవరిని పెంచొచ్చు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేదు నా అనిపించొచ్చు కదా సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్ టు డిస్ ముద్ద బాయ్ ఏమన్నాడు నేను అడిగాను మీరు చెప్పడం మొదలుపెట్టారు చెప్తూ చెప్తూ మధ్యలో మానేశారు ఏమిటి అని అన్నాడు ఆయనేం మధ్యలో మానేయలేదు ఆయన చెప్పడం పూర్తి చేశాడు మరి వాడు జరిగితే అట్లా అలా ఉన్నాయి అందుకోసమే ముగ్గు చూడన్నాడు అంచేతనే ఎక్కడ పడితే అక్కడ పాఠం చెప్పడానికి ఉపన్యాసం చెప్పడానికి మనసు ఒప్పడం లేదు ఎందుకంటే వాళ్ళ అధికార సంపద సరిపడదు మనం వాళ్ళకి తగ్గట్టుగా చెప్పలేకపోతున్నాము మన వీక్నెస్ మనది వాళ్ళ ఇబ్బంది వాళ్ళది అని ఏకాంతంలో ఉంటే సరిపడుతుంది నేను దీని గురించి ఆలోచించాను పాపం వాళ్ళు ఎంతో మంచివాడు నాకు వెళ్ళడం ఏదో చిన్న మీద పడి పోనీ వెళ్ళైతే వెళ్ళి కూర్చోవచ్చు కానీ అక్కడ నేను ఏం చెప్పాలో అర్థం కాక సతమతం అయిపోతాను అందుచేత వెళ్ళటం లేదు కాబట్టి జనుల అధికార సంపద చాలా క్వాలిటీ లో క్వాలిటీ ఉంటుంది అందరూ కర్మల్లోనూ పూజల్లోనూ వరిలోనూ ఈ రాంగ్ మెసేజ్ చాలా లోతుగా పోయి ఉన్నది సో వాటెవర్ వీడు ముగ్ధుడు వీటికి చెప్పాడు పాప ఆయన ఇంకా వాళ్ళు ఇలాగే అంటాడు తాదృదేవత వచనం నాసి అమనుష్యుక్ మనుష్యత్వం ఆత్మనో నతిపద్యే కథం మనుష్యోసి ఇత్యోసి మనుష్యత్వమాత్మస్పృతిపద్యత అదే నువ్వు అడిగే మాట అక్కడ కథ అయిపోయిందండి కథ అయిపోయి ఇంకా కథ ఏం లేదు సమండి దానికి మళ్ళీ ఆచార్య అలా మొదలెట్టద్దు మీరు ఇంకా కథ అయితే అయిపోయింది వాడు ముగ్ధుడు అని సెటిల్ అయింది ఇంకా తర్వాత ఏమైందో లేదు ఇంకా నీ మాట అలా ఉంది ఓ పూర్వపక్షి నీ ప్రశ్న అలా ఉంది సత సమ ఆత్మేటి విద్యాత్ అంటే ఆత్మస్వరూపాన్ని తెలియట సంభవము కాదు ఎంతో వా చోటు వస్తుంటే చెప్పి చెప్పి చెప్పి అట్టి పరమాత్మస్వరూపము నా యొక్క అతి పరమాత్మ నా స్వరూపమే అని తెలుసుకున్న అని చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు అది ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నావంటే త్వం అమనుష్య నా అని చెప్పిన తర్వాత కూడా ఆ ముద్దబ్బాయి అడిగినట్టు ఏమిటో చెప్పండి అని అడిగినట్లు ఉన్నది అర్థమైందా వాడికి అర్థమైపోవాలి ఆ ముద్దబ్బాయికి ఆయన చెప్పినప్పుడు వాడికి ఏమర్థమైపోవాలి అచ్చా అలాగనా నేను అమనుష్యన్నా ఓ మనుష్యుడును కాకుం కాని వాడను కాను అహం మనుష్య అని వాడికి అర్థం లేదు అలాగే ఆ పరమాత్మ వాక్కులకు అందేది కాదు బుద్ధికి ఊహలకు దు ద చిక్కేది కాదు ఆ పరమాత్మ చిక్కడు దొరకడు మా జన్మలో హింమోహడు వచ్చింది చెక్కడు దొరకడు ఆ చెక్కడు దొరకడు అట్లే ఆ పరమాత్మ నీ స్వరూపమే అని తెలుసుకో అని చెప్పాక ఇంకా అది ఎలా తెలుసుకోవాలని అడిగాడంటే వాడు ఎంత తెలివితేటలు కలవాడంటే ఆ కథలో ముగ్ధుడు ఉన్నాడే వాడి తెలివితేటలు అంతటి అక్కడితో వాడికి తెలిసిపోవాలి ఇంక అంతకంటే తెలియాల్సిందేం లేదు ఎందుకంటే నీవు మనుష్యుడవు మనుష్య భిన్నుడవు కావు అంటే మనుష్యుడవే అని అర్థం కదా అని ఆయన పాపని చెప్పినా కూడా తాను మనుష్యుడనని ఎవడైతే తెలుసుకోలేకపోయాడో ఇంకా వాడికి సందేహంగానే ఉందో వాడిని ఉద్దేశించి నీవు మనుష్యుడవు అని చెప్తే వాడు తెలిసేసుకుంటాడు అని ఏనా గ్యారంటీ ఉందా మనుష్యభిన్నుడవు కావు అని ఆయన చెప్పినప్పుడు అర్థం చేసుకోలేని వాడు నీవు మనుషులవే అని చెప్తే అర్థం చేసేసుకుంటాడు అనే గ్యారంటీ ఏమైనా ఉందా లేదు కదా ఆత్మ అప్రమేయము ఆత్మ ప్రమాణగమ్యము కాదు అని నేను చెప్పాను నా ధోరణ్ నేను నేను చెప్పానంటే నేను చెప్పినా శంకర్లు చెప్పారా అన్నమాట ఎవరు చెప్పారు నేను చెప్పినా శంకర్లు చెప్పారా మీరు చెప్పండి మీరేమీ కమిట్ అవరాలాగా మీరు దేవాలి మీరు కమిట్ అవ్వరు ఎందుకంటే కమిట్ అయిపోతే మళ్ళీ ఎందుకు కమిట్ అవ్వాలి నేల మీ లీవ్ టు హిజో ఉన్నా వరే వర్కౌట్ ఏడుస్తాడని చెప్పండి మీరు చెప్పండి చెప్పారు కదా అలాగా చెప్పా శంకర్ చెప్పిందో నేను చెప్పాను కదా ప్రమాణం ఉండదు ఆత్మకి ఆత్మ అప్రమే ఇదే ప్రమాణం మీరు ప్రమాణం అనుకుంటే దీన్నే ప్రమాణం అని అమ్ముకోవాలి ఆ ప్రమాణత్వాన్ని ఈ రకంగా మీరు నిర్వహించుకోవాలి తప్ప మరో ఉపాయం ఏమి లేదు అది అది కథ నివృత్తి అంటే అతద్ధర్మాధ్యారోప నివృత్తి మాత్ర పరత్వం పరత్వం అంటే ఇంటెంట్ ఆఫ్ ది శాస్త్ర అతద్ధర్మాధ్యారోప నివృత్తి మాత్ర పరత్వం అంతే నువ్వేవేమీ కావు బ్రహ్మంటే నీ స్వరూపమే అని చెప్పేసి వదిలేస్తారు అది మీరు అనుభవానికి తెచ్చుకోవాలి మీకు అనుభవం చేత వస్తుంది తప్ప అది గురువచనాన్ని బట్టి వచ్చిది కాదు గురువచనం చేసి పనులు చేస్తుంది ఆ తర్వాత మీరు అనుభవంలో తెచ్చుకోవాల్సి ఉంటుంది అది వాడికి జాతకాలేదు వాడు ముద్ధుడు ఆ ముద్ధుడు వచనము అయ్యా నాకు ఇంకా తెలియదు ఎలా ఉందో మీ ప్రశ్న కూడా అలాగే ఉందయ్యా అని అంటే మీ ప్రశ్న అంటే ఏమిటి మరి ఆత్మాప్రమేయం అన్నారు సమ ఆత్మయ్యి విద్యార్థులు అంటున్నారు అది ఎలాగండి ఎలా తెలుసుకోవడం అనే ప్రశ్న కూడా ఆ ముద్ధుని యొక్క ప్రశ్న వల్లనే ఉన్నది తస్మాత్ యథాశాస్త్రోపదేశ ఆత్మావబోధ విధి ఇక్కడ టీకాకారుడు మంచి మాట్లాడశారు నిషేధ రూపంగా మీకు ఆత్మని చెప్పడమైనది నిషేధ రూపంగా చెప్పారు నిషేధ రూపం చెప్పడం మానేసి విధి రూపంగా అంటే విశేష విధి రూపంగా చెప్పడంలో చెప్పడం అలా చెప్తే బాగుంటుందని నియభిత్రాయం కదా అలా ఎందుకు చెప్పాలి అలా చెప్పడంలో ప్రత్యే దాని ఏమిటి నిషేధ రూపమైన ఉపదేశమునకు లేని మహిమ విశేష విధి రూపమైన ఉపదేశానికి ఉంటుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నీవు చెడ్డవాడవు కావు అని నేను అన్నాను అనుకో అలా అంటే కాదండి మరి నేను మంచివాడిని అవునో కాదో చెప్పండి అని నువ్వు దాని అర్థం ఏంటి నీకు నిషేధ రూపమైన వాక్యము నీకు అర్థం కాలేదనమాట నీకు పర్టికులర్గా బొట్టు పెట్టి చెప్పాలన్నమాట నువ్వు చెడ్డవాడవు కావు అని నేనంటే దాంట్లో సంతోషపడాలి అలా కాకుండా మీరు బలిమెచ్చి బొట్టు నువ్వు మంచివాడవని బొట్టు పెట్టి చెప్పండి అని అడిగేటంటే వాడి తెలివితేటలు ఏమన్నా తెలివితేటలు అంటే జనుల యొక్క అలా ఉంది నిషేధ విధి కంటే విశేష విధి విలక్షణమైనది ప్రత్యేకత గలది అని అలాగేమీ లేదు నిషేధ విధియే గొప్పది ఎగటవ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ నిషేధ విధి చెప్పిన తర్వాత మళ్ళీ వెనుగట్టుకుని విశేష విధి చెప్పమని అనవసరం పోని అడిగాడు నీ సొమ్మే పోయి చెప్పచ్చు కదా చెప్పడం కుదరదు విశేష విధిని చెప్తే ఆత్మచేత ఆత్మస్వరూపాన్ని చెరగొట్టినట్టు అయిపోతుంది ఎందుకంటే అది నిర్విశేషము నిర్విశేషమైన ఆత్మస్వరూపాన్ని విశేష విధితో చెప్తే అదేమవుతున్నది ఇట్ బికమ్స్ ఇట్ బికమ్స్ ఎ రాంగ్ ఇన్స్ట్రక్షన్ దేఫోర్ నిషేధ రూపంగానే దానికి ఉపదేశం అది శాస్త్రం యొక్క కాబట్టి ఆ ఉపదేశమే కరెక్ట్ యథాశాస్త్రోపదేశా అన్నదానికి టీకాకారులు బాగా రాశారు శాస్త్రమును అతిక్రమించకుండా ఉపదేశించుట యథ అంటే అనతిక్రమ్య అనతిక్రమ్య అనే అర్థంలో యథానే అని శాస్త్రమును అతిక్రమించకుండా ఉపదేశించుట అంటే అదేమిటో తెలిసిన అనాత్మ అధ్యాపణస్య నిరాకరణేన ఇవ అనాత్మ యొక్క ఆరోపములను వీడి చేసి పెట్టు ఆ రూపములనన్నిటినీ నిరాకరించుట అనేదే శాస్త్రోపదేశము దానికి తగ్గట్టుగానే ఆయన చెప్పిన వాడు సరిపడింది కదా ఇంకేమీ మొహమాటం అంత స్పష్టంగా రాయుధమైనది కాబట్టి ఇప్పుడు నాకు మా చెప్పేసరికి ఇంక అంతకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నేను అన్నానంటే అది నా మూర్ఖత్వం తప్ప తెలివితే ఎట్లా అని ఎవరు వినదు ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా తెలుసుకున్నట్లా ఉండాలి ఇప్పుడు ఎవరినో ఒక కొత్తవారిని కలుస్తున్నాం ఆయన డాక్టర్ గారు మనం ఆయనకి చూసండి చెప్పేకూడదు ఆయన నుంచి మనం తెలుసుకునే దేవడం ఉందా అలా ఓపెన్గా ఉండాలి అంటే తెలుస్తుంది అదంతా ఆత్మస్ దేహము రోగము దాన్ని ఎలా నిర్వహించాలి అని తెలిసిందనుకోండి అది కూడా ఆత్మస్వరూపంలో భాగమవుతున్నాయి అది చేత కాకపోతే మీకు ఆత్మస్వరూపం అర్థం కాదు కూడా కాబట్టి వినోద గురు ఎవరు చెప్పారు బాలాదపి శుభాషితం అలా ఉండాలి అది కూడా క్వశ్చన్ బుల్వే కైలాసాస్త్రం లైఫ్ స్టైల్ వన్ వీక్ పెడితే అక్కడి నుంచి పారిపోతారు ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే రెండు మాటలు నచ్చేనా ఉపదేశమును నిషేధ రూపంగా చేసే ఉపదేశమును మానేసి విశేష విధి ఉపదేశమును చేయుటలో గొప్పదనం ఏమైనా ఉందా అని అనుకుంటున్నావా అని ఒక క్వశ్చన్ ఒకలా నచ్చారు ఆయన ఉపదేశం అంటే నిరాకరణ రూపంగా అనాత్మ నిరాకరణ రూపమైన ఉపదేశమే శాస్త్రీయమైన ఉపదేశము అని కూడా చెప్పారు నహి అజ్నే దాహ్యం తృణాది అన్యేన కైనచిత్ దగ్ధుం శక్యం సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది హి బికాస్ నాణ్య ఇంకో ఉపాయం లేదు అంటున్నారు ఆత్మోపదేశం చేయటానికి ఈ అనాత్మ నిరాకరణ తప్ప ఇంకో ఉపాయం లేదు ఆత్మ అవబోధ విధి నాణ్య దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే ఇప్పుడు గడ్డిపోతను తగలబెట్టవలేను సరే ఆ మట్టి కొంచెం తీసుకురా తగలబెడదాము అంటే తగలబడుతుందా కొన్ని నీళ్లు తీసుకురా తగలబడుతుందా కొన్ని ఆ ఫ్యాన్ ఆన్ అలా తగలబడుతుందా అయితే వాళ్ళ ఆకాశంలో దగ్గరే సిద్ధి అని తగలబడుతుంది తగలబడదు నిప్పుతోటే తగలబడుతుంది అలాగే అనాత్మ నిరాకరణమనేది ఒక్కటియే ఆత్మస్వరూప సాక్షాత్కారములకు ఉపాయం అత ఏ శాస్త్రం ఆత్మస్వరూపం బోధయతం ప్రవృత్తం సత్ అమనుష్య ప్రతిషేధేనేవా నేటి నేటి చుక్వాద రామా ఎప్పటికైనా ఈ ఐక్యేయాన్ని తెలుగులో వివరణాత్మక అనువాదం చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది చేద్దాం ఎప్పటికైనా చేద్దాం ఇవ అనుష్యత్వ ప్రతిషేధేన ఇవ అమనుష్యత్వ ప్రతిషేధేన ఇవ ఆ కథలో ఆ ముగ్ధుడికి ఆయన బోధం చేశాడు ఎలా బోధం నీవు మనుష్యుడవు కాదు అనే మాట లేదు వాడికి మనుష్యున్న అవునా కాదని డౌట్ వచ్చింది ఆ డౌట్ వస్తే నీవు మనుష్యుడవు కాకుందుట తప్పు అని నిరాకరించుట ద్వారా వాడి మనుష్యత్వాన్ని ఆయన వాడికి బోధించాడు అలాగా ఆ విధంగా శాస్త్రం కూడా మనస్వరూపాన్ని బోధించుటకు ప్రయత్నిస్తోంది ఎలాగా నేటి నేతి అని మొదలుపెట్టాడు ఇత్యుక్వా ఉపరామ ఆయన ఎలా బోధించాడు త్వం అమనుష్యో నా అమనుష్యవం నాసి అని బోధించి ఊరుకున్నాడు ఆయన ఇంకేం మాట్లాడలేదు వాడికి తెలిసిందా లేదా అంటే వాడికి తెలిసిందా లేదా కథలో చెప్పలేదు కానీ వాడు మళ్ళీ బోధించమని కోరినాడు ముగ్ధ కదా కాబట్టి ఇక్కడ శాస్త్రం కూడా ఏం చేసిందంటే అథాత ఆదేశమ ఇప్పుడు ఉపదేశ ఆదేశ ఉపదేశ ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాము అథకే అతహాకే అర్థాలు ఉన్నాయి ఇప్పుడు ఉపదేశము వస్తోంది ఏమిటి ఉపదేశము నేతి నేటి అయిపోయింది అక్కడ ఈ ఛాప్టర్ క్లోజ్ బృహదారం కాబట్టి ఇటీ అనే పదం చేత మొత్తం ప్రపంచాన్నంతని కూడా గ్రహించవచ్చు దేనిని దేనిని ఇంద్రియ గోచరమైన దానిని లేక బుద్ధిగోచరమైన దానిని వాగ్రూపంగా వర్ణించగలుగుతావో అదంతా ఇతి శబ్దము అనగా అర్థము ఇటీతి ప్రపంచ నువ్వు ఇటీవ దేన్ని వర్ణించగలవో అదంతా ఇటీలోకి వస్తుంది దేన్ని ఊహ చేయగలవో అదంతా ఇటీలోకి వస్తుంది ఆ ఇటీనంతని కూడా నిషేధించినారు రెండుసార్లు నిషేధం కాదు దానికి వీప్స అని పేరు వీప్స అంటే నిత్యమైన నిషేధం అని అర్థం ఇంద్రియస్యేంద్రియస్య అర్థం అంటే సర్వేషాం ఇంద్రియాణం అర్థే అన్నట్టుగా నేతి నేతే అంటే సర్వ ఇతిశబ్ద ప్రతిపాద్య నిషిధ్యతే అనర్థం వీప్సక అర్థం అలా ఉంది కాబట్టి ఆ విధముగా చెప్పి శాస్త్రము ఉపదేశించారు ఇంకా అక్కడ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది తథ అది గృహదారణ్యం ఇంకోపనిషత్తులోకి రండి అనంతరం అబాహ్యం అని చెప్పింది అది లోపల కాదు బయట కాదు మరి ఎక్కడ అంటే మధ్యలో గడపని మీరు అలా కథల్లో పట్టుకురాకూడదు ఇక్కడ అంటే పెయిడ్ ఆఫ్ ఆపోజిట్స్ వీటిని బైనరీ ఆపోజిట్స్ అంటారు బైనరీ ఆపోజిట్స్కి మళ్ళీ మధ్యలో ఇంకేమి ఉండదు ఈ బైనరీ ఆపోజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూపంగా వాటిని ప్రతిపాదించి నిషేధించినది ఇప్పుడు లోపలు ఉంది అన్నాడు అనుకోండి ఆత్మ పరమాత్మ లోపల ఉన్నాడు అంటే హనుమంతుడు బొమ్మ గుప్తుడు వస్తుంది ఇలా చీలిస్తాడు రాముడు ఉన్నాడు అక్కడ అలా ఉంటాడా రాముడు అలా ఉంటాడని చెప్పినట్టు అవుతుంది నో లోపల లేడు బయట ఉన్నాడంటే ఏది కొండల మీద ఉన్నాడు అక్కడికి చెప్పి బస్సు ఎక్కండి అంటారు నో ఎలాగే మరి అలాగే ఉంటుంది నిషేధ రూపంగానే ఉంటుంది అయమాత్మా బ్రహ్మా సర్వానుభూసనం అట్టి బ్రహ్మ అయం అయం ఆత్మ అట్టి ఆత్మ బ్రహ్మయే అట్టి ఆత్మ బ్రహ్మ అంటే ఏ ఆత్మయతే అంత ఇది అదే వాక్యం కొనసాగుతోంది ఏ ఆత్మ అయితే నిషేధ రూపముగా అనంతరం అభాహ్యం అస్థూలం అనను అహ్రస్వం అదీర్ఘం అంటే ఇంత ముడుగున్నది అలాగా నిషేధ రూపంగా చెప్పారో అట్టి ఆత్మయే బ్రహ్మ అని అని చెప్పారంటే ఇంకెక్కడ విశేష విధి ఉండదు అక్కడ అది సర్వ అనుభూ సర్వమును అనుభవ రూపముగా ఏముంది అనువాదం సర్వానుభూహుకి అంతే నేను చెప్పిందే ఊకే కన్ఫర్మేషన్ కోసం అడిగా సర్వమును తెలుసుకునేది అదే దానికి మళ్ళీ వర్ణించడం కుదరదు సర్వము దేని అది ప్రమాణములన్నీ దేని వలన ప్రవర్తిల్లునో అది అది మళ్ళీ ప్రమాణగోచకం కాదు సర్వానుభూ ఇదే ఉపదేశము ఇత్యనుశాసనం ఇంకెంతకంటే వేరే ఉపదేశం ఉండదు అలా కాదండి అదే ఇప్పుడు అది ఎలా ఉంటుందో కొంచెం విశేషంగా చెప్పండి అంటే కుదరదు అలాగా తత్వమసి అది అంటే తత్వమసి అనే వాక్యంలో కూడా పవిత్యాఖ్యస్య సంసారిత్వ రూప ప్రత్యాఖ్యమైన నిర్విశేష బ్రహ్మస్వరూపం బోధయేది భావ మాండవ్య భాషను చూసుకోమన్నారు తత్మసి కూడా విశేష శాస్త్రమే పాపం మా నాన్నగారు ఇలాంటివే కూడా చెప్తూ ఉంది ఎవరు ఒక రకమైన ఆవేశంతో చెప్పేవారు ఆయన ఉన్నారు స్వర్గం శాస్త్రం విశేష శాస్త్రం అని చెప్పారు అసలు పాజిటివ్ శాస్త్రం లేదు కొన్ని స్వర్గం అనేది కూడా పాజిటివ్ శాస్త్రం కాదన్నారు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది అన్నారు కదా అది కూడా పాజిటివ్ కాదన్నారు స్వర్గం రాదేం కాదు అంటే వారు వస్తుందని చెప్పారంటే గుడది స్థితి అది అంటే బెల్లముక్క పెడతాను మీడియాల క సాయం తాగితే బెల్లముక్క పెడతాను అని అమ్మగారు అంటారు వీడు తాగనుంటాడు నీకు బెల్లముఖ పెడతాను అని బెల్లముక్క డబ్బా కూడా చూపిస్తారు ఎత్తు మీద అమ్మగారే ఇవ్వాలి అది కూడా అదిగో ఉంది అక్కడే ఉంది అని గలగల కూడా తాగేసి నీకు బెల్లముఖ పెడతాను వీడు అది బాగుండదని తెలుసు ఒకవైపు నీడు కోరుతోంది తాగమని వీడిని తప్పించుకునే ఉపాయం లేదు కనీసం బెల్లముక్క అయినా దొరుకుతుందని కళ్ళు మూసి ముక్కు మూసుని తాగేస్తాడు తాగేసిన తర్వాత ఆవిడేం చేస్తారు బెల్లముక్క ఇస్తారా ఇవరా ఇవ్వరా దీన్ని పొడగిస్తూ కానీ న్యాయం ఉంటారు బెల్లముక్కు ఇస్త ఇవ్వడం న్యాయం కాదు ఇవ్వకపోవడం అందుచేత నీచేత కర్మని చేయించటమే శాస్త్రం తాత్పర్యం అంటే కానీ కర్మ చేస్తూనే నేను తీసుకెళ్ళి సొగంలో కూర్చోబెడితే వాళ్ళు డ్యాన్స్లు ఇవ్వచేస్తూ ఉంటారు ఇల్లు అదేమీ లేదు అని కర్మవిధులను కూడా నిషేధ రూపంగా వ్యాఖ్యానం చేశారు కర్మవిధులను నిషేధంలో పడేస్తే ఇంకా ఏం మిగిలింది శాస్త్రంలో నిషేధం కానిది అంచేతనే దాని మీద ఒక సిద్ధాంతం ఒకటి సూత్రం ఏమిటంటే సిద్ధంతు నివర్తకత్వా ఇది ఇది సూత్రం ఇది ఆగమ విధాం వచనం అని మాండిక్య భాష్యంలో వస్తుంది సిద్ధంతు నివర్తకత్వా తూపేదో అర్థం ఉంది నివర్తకత్వము వలన అంటే త్రోసిపుచ్చుట వలననే ఆత్మస్వరూపము సిద్ధము సిద్ధించును అంటే అది సూత్రం సిద్ధంతు నివర్తకత్వా ఫైనల్ వర్డ్ అంది టాపిక్ కాబట్టి ఇక్కడ విశేష విధి అనేది ఏదీ లేదు తత్వమసిలో కూడా త్వం తదసి అంటే త్వముకి వాచ్యార్థం పనికిరాదు వాచ్యార్థం అంటే విశేషార్థం వస్తుంది ఇక వీడు శ్వేతగేరువు ఆరుని కొడుకు ఆ వాచ్యార్థం తీసుకోకూడదు లక్ష్యార్థం తీసుకోవాలి లక్ష్యార్థం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఏది ఏదైతే వాచ్యార్థంలో ఉన్నదో దాన్నంతని త్రోసిపుచ్చగా ఏది మిగులుతుందో అది లక్ష్యార్థము అంటే ఏమైందండి వాడు కులం నిగేటుడు గోత్రము నిగేటు కొడుకు కూతురు అన్న తమ్ముడు ఇవన్నీ నెగేట్ చేసి నెగేట్ మనిషి అనేది కూడా నెగేట్ చేసేసి ప్రాణి అనేది కూడా నిగేట్ చేసేసి అట్ట ఉన్నా ఉన్నది సత్ అదొక్కటి మహా సర్వమును నెగెక్ట్ చేసే ఎందుకంటే అది కూడా నెగ్లెక్ట్ చేసేస్తే ఇంకా నెగెక్ట్ చేసేది లేదు పట్టుకునేది లేదు అందుకోసం ఉన్నది సత్ సదేక మన సంట్ ఆ సత్తు తప్ప ఎవ్రీథింగ్ యాల్స్ ఈస్ అది త్వం యొక్క లక్ష్యార్థం అది బ్రహ్మ అని అక్కడ కూడా నిషేధం తత్మశ ఏం పాజిటివ్ ఏం నిషేధ రూపంగానే చెప్పారు సర్వశాస్త్రము నిశేష రూపంగా వ్యాఖ్యానం చేశారు దీంట్లో రెండు రకాల వ్యాఖ్యానాలు ఉంటాయి ఆత్మ బ్రహ్మణ అన్న చోట అల్టిమేట్గా నిశేష శాస్త్రమే ప్రధానము అదియే బోస చేస్తుంది అని సిద్ధాంతం అని చెప్పి ఇతర స్థలములలో అన్వయశాస్త్రాన్ని విధిని విధి విధి విశేష విధి శాస్త్రాన్ని యాక్సెప్ట్ చేశారు కొంతమంది దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు వాళ్ళు ఏమన్నారంటే అసలు కర్మకాండలో కూడా విధి విధిని స్వీకరించారు నిషేధ శాస్త్రాన్ని స్వీకరిస్తారు ఈ కర్మ చేస్తే నీకు స్వర్గంస్సు అని చెప్పడం ద్వారా వాడిచేత ఈ మంచి పని చేయించి చెడ్డ పన్నుల నుండి నివృత్తి చేయుట ఇది చేయిస్తున్నారు ఈ ఉపాసన చేయడాంటే ఈ విగ్రహం పెట్టిన ఉపా ఈ మధ్యన వచ్చింది ఏదో ఒక విగ్రహం విగ్రహ శగుణోపాసన గుణములు లేనప్పుడు శగుణోపాసన ఎందుకు వీడు సంసారోపాసన చేయకుండా ఉండడం కోసం ఒక సగుణాన్ని వీడికి ఇచ్చి దీన్ని ఉపాసన చెప్పి ఆ సంసారోపాసన నుంచి వీడిని నివృత్తి చేయడం కోసం సగుణోపాసనని చెప్పారే తప్ప ఈ సగుణం అనేది వీటికంటే భిన్నంగా అదేదో వీళ్ళు ఉద్ధరిస్తుందని కాదు అని దాన్ని కూడా నిషేధంలో పడేశారు అసలు ఏదీ మిగల్చలేదు సర్వాన్ని నిషేధం అనే బుట్టలో పడేశారు విధిని అసలు త్రోసిపుచ్చిన ఇది ఇది అంతా విధే అమ్నాయాం క్రియాథత్వమానర్థక్య మతదర్థానాం అని జైని సూత్రం విధితత్వం అదేదీ లేదు అని ఆయక్స్ట్రీమ్ జైమిని ఈ ఎక్స్ట్రీమ్ శంకరులు గౌడపాదులు ఇదులు ఎత్రత్వస్ సర్వమాత్మూత్ ఇది నేను తరచుగా నేను చాలా సంతోషంగా కోర్టు చేసి అని అనుకునేవాడి దీని గురించి కోర్టు చేసినప్పుడు చేసాను లేనప్పుడు లేదు ఈ కేనోపనిషద్ వాక్యము ప్రమాణ నిరాకరణం చేసే వాక్యం అది కేనకం పశ్చేత్ ఇప్పుడు ప్రమాణం ఏం చేస్తుందంటే ఒకదాన్ని తెలి పేదంటే తెలియత ఇప్పుడు కన్ను ఉండండి కన్ను ప్రమాణం రూపమును చూచును కన్నుతో రూపమును చూచును కన్ను ప్రమాణం చెవితో శబ్దములను విను చెవి ప్రమాణం మనస్సుతో వన్ని అనుమానించును ఊహ చేయును యోగ్యమైన ఊహ అక్కడ మనస్సు ప్రమాణం బుద్ధివృత్తితో ఘట జ్ఞా ఘటమును తెలియును బుద్ధివృత్తి ప్రమాణం ప్రమాణము జ్ఞానాన్ని కలిగిస్తుంది అది ప్రమాణం యొక్క లక్షణం ఆ ప్రమాణాన్ని నిరాకరించే వచనము దీన్ని ఆక్షేపము అంటారు కేన పశ్యేట అంటే నకేనాపి పశ్యేతనర్థం ఏంటంటే చూసేది లేదు కం పశ్యేట నిదీ పశ్యేట్ నకేనాపి నిదపి పశ్యేతనర్థం అక్కడ ఆత్మస్వరూపం ఒక్కటి అద్వితీయమై ఉండగా దేనితో దేనిని చూసును ఏ ప్రమాణముతో ఏ విషయమును తెలియను అంటే ప్రమాణం అనేది ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఏది లేదు విషయమనేది కూడా ఏది లేదు అని ప్రమాణమును నిర్ద్వంద్వంగా తిరస్కరించిన వచనములలో అదొకటి ఇది అంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా ప్రమాణ విచారణలో కొంత గమనించగలి దీని అర్థం ప్రమాణాన్ని మేము త్రోసిపుచ్చినామని ఏమీ కాదు ఇప్పుడు ఉదాహరణకి అయంగతకి కన్ను ప్రమాణం పర్వతోమందిమానికి బుద్ధి ప్రమాణం కాబట్టి దానికి ఉండే స్థానం దానికి ఉంటుంది ఏదో ఒక సందర్భంలో సర్వప్రమాణం నిరాకరణం చేసినప్పటికీ నిత్యకృత్యంలో ప్రమాణాన్ని త్రోసిపుచ్చట ముందు తాత్పర్యం లేదు పురుషేహవా అవతారరిక యో ఏం యథోక్తమాత్మానం నవేత్తి య బాహ్యానుచిలక్షణ ఉపాధిమాత్మేక్ష అవిద్యయా ఉపాధిధర్మాన్ ఆత్మనోమమాన బ్రహ్మాదిస్తంబపర్యంతు రస్థాన ఆవర్తమాన అవిద్యాకామకర్మవ్యాత్సరీ వీడు మనిషి అయడు వీడు మనిషి వీడేం చేస్తున్నాడు ఎోక్తం ఇమం ఆత్మానం నవేత్తి ఏవం ఈ ప్రకారంగా యథోక్తం శాస్త్రము చేత చెప్పబడిన దానికి తగ్గట్లుగా ఈ ఆత్మస్వరూపమును తెలుసుకోడు ఎంత ఎంతవరకు తెలుసుకోవడం ఎంతవరకు తెలుసుకోవడో అంతవరకు గంట తెలుసుకోవడానికి గంట రోజు తెలుసుకోబోతే రోజు సంవత్సరం తెలుసుకోబోతే సంవత్సరం జన్మ తెలుసుకోకపోతే జన్మ ఎంతవరకు అయితే అంతవరకు తావత్ అయం వీడు మనిషి అంతవరకు వీడు ఏం చేస్తాడు సంసారతి కర్తాకర్మ క్రియా కదండి వీడు సంసారంలో తిరుగాడుతో ఉంటాడు అప్పుడు వీడికి సంసారంలో తిరగడానికి ఒక బాడీ మైండ్ కావాలి ఏమండి ఆ బాడీ మైండ్ ఉపాధి అది స్వరూపం కాదు కానీ దేని స్వరూపము కాని దానిని స్వరూపముగా దేనిని భ్రమిస్తారో దానికి ఉపాధి అని పేరు తాను కానిది తాను అని ఎక్కడైతే భ్రమ ఉంటుందో అది ఉపాధి అవుతుంది ఓకే సో దేహము నేను కాదు కానీ దేహమే నేను అని అనుకుంటా అప్పుడు ఆ దేహం ఏమవుతుంది ఉపాధి అవుతుంది ఎందుకని నేను అనుకోవడం చేత అది నాకు బాగా దగ్గర అయిపోయింది ఉపా దాని ధర్మములను నాకు అంటగడుతుంది ఇది ఎలాగంటే వీడు ఎవడో ఒకడు వచ్చాడు ఏ మిత్రమా నేను ఎంతకాలం తర్వాత చూస్తున్నాను నాకు ఇవాళ జన్మ ధన్యమైపోయిందని హడా ధరవాడుగా వచ్చి గట్టిగా గోగులు చేస్తున్నాడు వీడికి ఎవడో తెలియజేసాడు నాకు మిత్రులు అయ్యి మరి అంత గట్టిగా గోగులించి కుట్టున్నాడు పైగా అంత పెద్ద ఎక్స్కలమేటర్ చేసేసి వచ్చేశాడు నాకేమో మతి మరుపు నిన్ను చూసింది వాడు వేరే గుర్తుడు ఎవరైనా అలా మీ పేరేమిటి ఎప్పుడు అడుగుతూనే ఉంటాను నేను మిమ్మల్ని చూశాను అంటే అవుతుంది అక్కడ చూశారుండి ఆవాత గుర్తుంది లేదండి నేను మిమ్మల్ని పొద్దు పొలపడ్డాను చెప్పండి మీ పేరేమిటి ఇలా ఉంటాను నేను నేను వాడు అన్నదాన్ని తప్పని నేను వాడు ఎవడో మిత్రుడు అయ్యి ఉంటాడు అని సరే కానివ్వండి సరే మొత్తానికి ఆ కౌగుల్ని వెడగొత్తి ఆ చెప్పండి మీరేమిటి ఎక్కడ అంటే ఇది ఇప్పుడే వస్తాను నా జేబులో రెండు వేల రూపాయలు ఉన్నాయి నేను మార్కెట్కి దేనుకో వెళ్ళ వెళ్ళామని రెండు వేల రూపాయలు పెట్టుకున్నా ఇక్కడే మన గేట్ అవుతల ఆ రెండు వేలు అప్పుడు అనుకున్నా నిజంగా జరిగింది నేను వాళ్ళకి చెప్పలేదు ఇక్కడే మన గుమ్మం అవతల ట్వంటీ పీ ఎక్కువ అవతల వైపు నిలబడ్డాను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి ఎప్పుడు రెండేళ్ల క్రితం ఇప్పుడు ట్వంటీపీ ఎక్కడ మానేశాను ఎందుకంటే ట్వంటీ పీ ఎక్కినప్పుడు మోకాలు నొప్పి వస్తుంది అది ఎలా ఎక్కాలి టక్ మన ఎక్కాలి టక్ మంది దిగాలి అదిగేపుడు కల్క్ అని అనుకోండి అప్పుడు దానికి ఉపచారాలు మందులు మోకులు రాసేపటికి మనకి ట్వంటీపీ ఖర్చు పది అవుతుంది మనం సేవ్ చేసిందే దానికి ఇంకో దీనికి ఉపచారం చేయాలి అందులోనే ట్వంటీ పీ ఎక్కడ పాలేసారు ఎందుకంటే వాడు కడక్ట్ అని బ్రేక్ వేస్తాడు కరెక్ట్ అని లాగుతాడు అది ఆ ఎక్కడంలో కొంచెం కాదు సో ఆ ట్వంటీ ఫీడ్ ఆల్రెడీ వీడు వచ్చి కౌగులింగ్ చేసుకున్నాను మరి ఇప్పుడే వస్తున్నాను సార్ అని ప్రేమగా రెండు వేలు లాగేవిలో లేవు తర్వాత చూసుకుంటే లేవు పోనీ ఆటో ఎదుసుకుని వెళ్దాం లేని అటు కేసు బయలుదేరాను జబ్బులో చూసుకుంటే ఓహో వీడు పట్టుకెళ్ళాడని అనుకున్నాను ఇప్పుడు దానికి వచ్చేసాను ఆ అవసరం ఇలా ఉంటారు అని దీన్ని ఉపాధి అంటారు ఉపాధి అంటే వాడు వచ్చి కౌగులింగ్ చేసుకున్నాడు కదా కౌగులింగ్ చేసుకుంటే మన స్వరూపం మన డబ్బు జబ్బులో డబ్బులు పోయాయి అలాగే మీరు దేహాన్ని మీరు కౌగులింగ్ చేసుకుంటే ఆ దేహం చావు పుట్టుకలు మీకు వచ్చేస్తాయి మీ పూర్ణత్వం గాల్లోకి పూర్తి దీన్ని ఉపాధి అంటారు ఉప బాగా దగ్గరై ఆధి తన ధర్మములను ఆరోపించేది వీడు ఏం చేసేదంటే బాహ్యమైన బాహ్యమైన అనిత్యమైన దృష్టి అంటే చూపు మనస్సు చూపు బాహ్యమే కదా భాష్యం ఆంతరం ఆత్మచైతన్యం దాంతో బాహ్యం ఇది నిత్యం చూపు అనిత్యం ఈ రెండు లక్షణాలు మనస్సుకు కూడా పడతాయి అది తన స్వరూపం అనుకుంటాడు బుద్ధి బుద్ధి బాహ్యము అనిత్యము అయినా దృష్టి దృష్టి అంటే తెలియట బుద్ధి కూడా తెలుస్తుంది కానీ ఆత్మ కంటే బాహ్యము అనిత్యము బుద్ధి మనస్సు కన్ను చెవి ఇవన్నీ కూడా బాహ్య అనిత్య దృష్టిలోకి పడతాయి మీరు గమనించుందా మీకు అది ఉపాధి అనుకుంటారు అది నా స్వరూపం అనుకుంటారు అది ఉపాధి అవుతుంది దాని దోషాలన్నీ వీడికి వస్తాయి ఆ రకంగా స్వీకరించి ఇలా ఎందుకు స్వీకరిస్తున్నాడు అంటే అజ్ఞానం చేతనండి అవిద్య అప్పుడు ఉపాధి ధర్మములను తన్నెత్తవేశంతో ఉంటాడు ఆత్మనోమన్యమాన ఇప్పుడు కన్ను ఉందనుకోండి కన్ను చూపు తగ్గితే నా చూపు తగ్గింది చూపెరిగితే నా చూపు పెరిగింది బుద్ధిలో పాండిత్యం ఉంటే నేను పండితుడను మరిచిపోతే నేను మరిచిపోతున్నాను మనస్సులో సుఖ దుఃఖాలు తన్నెత్తవేశంతో ఈ విధముగా తెలుసుకుంటాడు తెలుసుకుని దేహం ఉపాధి అయింది కదా కాబట్టి పుట్టాడు పుట్టినవాడు ఏమవుతాడు చస్తాడు జాతస్య ధ్రోవ మృత్యుహు చచ్చినవాడు మళ్ళీ పుడతాడు మళ్ళీ పుట్టేప్పుడు ఎక్కడ పుడతాడు ఇప్పుడు మనుష్యులు మళ్ళీ పుట్టేప్పుడు ఎక్కడ పుడతాడు అంటే ఏం చెప్తారు బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోత వరకు ఉన్న ఈ ప్రాణికోటులో ఎక్కడైనా పుట్టొచ్చు దేవతల్లో పుట్టొచ్చు పశువుల్లో పుట్టొచ్చు స్థానము అంటే జన్మ ఏమి లేకపోతే మానవులుగా మళ్ళీ పుట్టచ్చు ఇలా పుడతాడు ఇలా ఇప్పుడు చచ్చిపోయి ఇంకోసారి పుడతాడా అలాగేం కాదు పునఃపునః ఆవర్తమాన చక్రం తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాడు దీనికి కారణం ఏమిటో తెలిసినా పునఃపునఃకి కారణం ఏమిటి టు బిగిన్ విత్ అవిద్య దేహము ఇంద్రియములు మనస్సు తన స్వరూపము అనుకున్నాడు అవిద్య వలన తన స్వరూపము యొక్క పూర్ణత్వమును ఎదురుగడు తనలో వెలిని అనుభవానికి తెచ్చుకుని కోరికలను పెట్టుకుంటాడు కామ అంటే అయితే ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాననుకోండి నాకు ఏమీ బోరు కొట్టేస్తుంది నాకు ఎన్ని సుఖంగా లేదు ఏమీ బాగుండలేదు ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నారనుకోండి అది చూస్తుంటే బాగుంటుంది అది అవిద్య కామ దానికోసం కర్మ ఏవో వీటికి వశుడే ఉంటాడు అంటే అజ్ఞానము కోరికలు కర్మలు వాటి వాటికి బద్ధుడై ఈ విధంగా సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు మనిషి చూడమదూ పూర్ణస్ పూర్ణమాయ పూర్ణమే రాజశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి